శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చీవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం రెండు వందల నాలుగవ శ్లోకానికి అవతారిక చూడండి ఎనభై అంకం ఏవ సూత్రాత్మ స్వరూపం విశదీకృత్యసేవ అవస్థ భేదం పంచీకృత భూత కార్యోపాధికం విరాజం దృష్టాంత్రయణ విషదయతి ఆతపేతి ఏవం ఈ ప్రకారముగా సూత్రాత్మ స్వరూపం విశదీకృత్య సూత్రాత్మ అయినటువంటి సమష్టి సూక్ష్మ శరీర అభిమాని హిరణ్య గర్భుని యొక్క స్వరూపాన్ని చక్కగా విశదీకరించి తశ ఏవ అవస్థాభేదం ఆ హిరణ్య గర్భని యొక్క అవస్థాభేదం ఏదైతే అంటే పంచీకృత పంచమహాభూతాల కార్యమైనటువంటి సమష్టి స్థూల శరీరాలు ఉపాధిగా కలిగినటువంటి సమష్టి స్థూల శరీర అభిమాని అయినటువంటి వైరాజ్యం అంటే విరాట్ స్వరూపమును ఇప్పుడు విశదీకరిస్తున్నాడు మూడు దృష్టాంతాల చేత శ్లోకం రెండు వందల నాలుగు ఆత పాటో వర్ణ పూరిత సస్యం ఫలితం యద్వత్ త స్పష్టరాట్ ఆ మూడు దృష్టాంతాలు ఏవేవి అంటే సూర్యోదయమైన తర్వాత స్పష్ట ప్రకాశము వచ్చినప్పుడు ఈ లోకమంతా ఏ విధంగా స్పష్టంగా గోచరిస్తుందో ఆ ప్రకారంగా మరియు ఘటిత పటంలందు లాంఛనము చేసిన పిదప అంటే రేఖా చిత్రాలు గీసిన పిదప ఆ చిత్రాలకు వర్ణాలను గనక పూరించినట్లయితే అప్పుడు చిత్రపటము స్పష్టంగా ఇది ఫలానా వృక్షము ఇది ఫలానా పశువు ఇది పక్షి ఇది మనుష్యుడు ఇది చెట్టు చేమ ఆ గుట్ట ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు గోచరిస్తాయి ఆ చిత్రపటం నుండి అట్లా మరియు సస్యమా ఫలితం యద్వత్ సస్యములు అంటే విత్తనాలు వేసినప్పుడు తప్ప అవి చక్కగా అంకురించినప్పుడు అది సూక్ష్మావస్థ అని చెప్పుకున్నాం అవి క్రమేణా కాండం పెంచుకొని శాఖోపశాఖలుగా పెరిగి పెద్దవయి మరి పుష్పములను ఫలములను ఇచ్చిన పిదప అప్పుడు ఆ వృక్షాలకు ఆ బీజాలకు పూర్ణత వచ్చేస్తుంది సఫలం అవుతాయి అదే విధంగా తథా విరాట్ స్వష్టవ్ అంటాడు విరాట్ యొక్క స్పష్ట శరీరం ఏది పంచీకృత భూతాల యొక్క స్థూల శరీరం సమష్టి స్థూల శరీరాన్ని అభిమానించినందువలన అతడు విరాట్ అనబడతాడు అది విరాట్ యొక్క స్పష్ట స్పష్టమైనటువంటి శరీరం అనే విధంగా విరాట్ స్వరూపాన్ని వర్ణించి ఎనభై అంకం చూడండి సూర్యోదయానంతరము ఆతపేన ప్రకాశితో లోక ఆతపాభాత లోక ఒక శబ్దానికి వ్యాఖ్యానం చేసినాడు రామకృష్ణ వారు ఆతపాత లోక అనే శబ్దానికి సూర్యోదయం అయిన తర్వాత లోకమంతా సూర్యుని యొక్క ప్రకాశం చేత ప్రకాశింపబడినప్పుడు ఏ విధంగా స్పష్టంగా ఈ ప్రపంచమంతా గోచరిస్తుందో ఆ ప్రకారంగా పంచీకృత సమష్టి స్థూల భూతాల యొక్క సమష్టి స్థూల శరీర శరీరము స్పష్టమవుతుంది అంటే సమస్త స్థూల శరీరాలన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తాయి అదే అతని యొక్క శరీరం అని చెప్పినాడు తత్సద్భావే ప్రమాణ మహా ఈ విరాట్ స్వరూపము ఉంది అనటంలో ప్రమాణమేమిటి అంటే ప్రమాణం చెప్తున్నాడు రెండు వందల ఐదవ శ్లోకము విశ్వరూపాధ్యాయేశరుషే ధాత్రాది స్తంభ పర్యంతాన్ విరట్ శరీరం య స్వరూప వర్ణనము విశ్వరూపాధ్యాయంలో విస్తారంగా వర్ణింపబడింది అని చెప్తున్నాడు విశ్వరూపాధ్యాయం ఎక్కడుంది అని అంటే శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు తొంభై మూడవ టిపణంలో చెప్తున్నాడు యజుర్వేదికి సంహితాకే ద్వితీయ అష్టక పంచమాధ్యాయం విశ్వరూపాధ్యాయ హే యజుర్వేదంలోని ద్వితీయ అష్టకంలో పంచమాధ్యాయము అది విశ్వరూపాధ్యాయము అక్కడ ఈ విరాట్ స్వరూపం యొక్క విశేష వర్ణన చేయబడింది అంటున్నాడు విశ్వరూపాధ్యాయం అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి ద్వితీయ అష్టకములోని పంచమాధ్యాయము చెప్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు విశ్వరూపాధ్యాయమని అంటే శ్రీ కళ్యాణ పీయూష అనేటువంటి టీకలో ఈ విధంగా చెప్పాడు శ్రీమద్ భగవద్గీత ఏకాదశ అధ్యాయం ఉన్నది కదా దానికే విశ్వరూపాధ్యాయము అంటారు ఎందుకంటే ఆ అధ్యాయం పేరే విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాడు కదా వ్యాస భగవానులు దానికే అని చెప్పాలి అక్కడ కూడా ఏం వర్ణింపబడింది అంటే పరమాత్మ యొక్క విశ్వరూపమే కదా వర్ణించబడింది పశ్చమే పార్థ రూపాన్ని శతశోత సహస్ర సహ నానా విధాని నానా వర్ణకృతీ రుద్రాన్ అశ్వినో మరుతస్త పూర్వాణి పశ్శార్యా భారత హై కష్టం జగత్కృష్ణం పశ్చారాచరం మమ దేహే గు్రష్మర్హసి విశ్వరూప సందర్శనయోగం శ్రీమద్భగవద్గీత పదకొండా ఐదు ఆరు ఏడు శ్లోకాల్లో చెప్పిందున్నది హే పార్థ శతశ సహస్రశహ మే రూపాన్ని పశ్చా వేలు వందలు ఉపలక్షణంగా వేలు వేలే ఉన్నాయా పరమాత్మ యొక్క విభూతులు అనంతమున్నాయి అనంతమైనటువంటి నా యొక్క దివ్యమైన రూపాలను చూడు హే పార్థ హే నానా విధాని దివ్యాన్ని నానా వర్ణాకృతిని దివ్యమైనటువంటి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి నా యొక్క రూపాలు అనేక వర్ణాలు అనేక ఆకారాలు ఎన్నెన్నో ఉన్నాయి వసున్ రుద్రాన్ అశ్విను మరుత ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అనేక రూపాలు నాకున్నాయి కృచ్ణం జగత్ ఈ సంపూర్ణ జగత్ అంతా వ్యాపించి ఇక్కడ ఏకత్రితమైనటువంటి నా దివ్యమైనటువంటి చరాచరాత్మకమైనటువంటి విశ్వరూపాన్ని సందర్శించు అన్నాడు నా విరాట్ శరీరంలో సకల చరాచరాలన్ని కూడా అంతర్భూతమై నిహితమై ఉన్నాయి ఇంకా నీకు ఏమేమి చూడాలనుకునేటువంటి ఇచ్చ ఉన్నదో అవన్నీ చూడు అన్నాడు విశ్వరూపం యొక్క వర్ణించబడింది ఏకాదశ అధ్యాయంలో అయితే అటువంటి విశ్వరూపాన్ని సందర్శించడానికి చర్మచక్షువు సమర్థము కాదు అందుకని భగవంతుడు ఏం చెప్పినాడు దివ్యం తే చక్షు పశ్చిమే యోగం ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఈశ్వరీయమైనటువంటి నా యొక్క ఈ యోగమును నువ్వు చర్మచక్షువు చూడలేవు అర్జున అందుకని తే దివ్యం చక్షు దదామి నీకు దివ్యమైనటువంటి చక్షువును ఇస్తున్నాను దివ్య చూడు అన్నాడు ఈ ప్రకారంగా విశ్వరూపాధ్యాయంలో అంటే ఏకాదశాధ్యాయంలో భగవంతుడు విరాట్ స్వరూపం గురించి చెప్పినాడు అదే విధంగా ఇంకెక్కడాంటే పౌరుషే సూక్త అన్నాడు అంటే పురుష సూక్తంలో కూడా విశ్వరూపం యొక్క వర్ణన విస్తారంగా చేయబడింది సహస్ర శీర్హ సహస్రాక్ష సహస్ర పాత సభూమి వృత్వాత్య దశ అంగులం పురుష ఏేదుం యూతం యవ్యం పూతమృతేషాన యేనాతిరోహతి ఏ తానస్ మహిమాతో జాయావు స పూరుక పాదోశ విశ్వా భూతిపాదశామృతం దివి త్రిపాదోర్ధం ఉదయత్ పురుష పాదోశేహాభవత్పున తో విశ్వం చక్రామత్ సాశనానశనే అభి విరాడ జాయత విరాజో అది పూర్వ సజాతో అత్యరిచత పశ్చాత్ ఈ విధంగా విరాట్ స్వరూపం యొక్క విస్తార వర్ణన పురుష సూక్తంలో చేయబడింది నారాయణ ఉపనిషత్తు అంతర్గతం ఉంటుంది ఇంకా అనేక ఉపనిషత్తుల్లో కూడా పురుష సూక్తం వినబడుతుంది ఇక్కడ శ్రీ పండి పీతాంబర్జీ వారు చెప్పారు ఈ పురుష సూక్తం ఎక్కడ ఉంది అంటే యజురు వేదికి తైతరియ దశోపనిషత్ నామక అరణకే చిత్తి నామకృత తృతీయ ఉపనిషత్క ప్రకరణ విశేష పౌరుష సూక్త హే అం లో తైత్రీయ శాఖలో ఉంది అని చెప్తూ ఉన్నాడు ఈ విధంగా పురుష సూక్తంలో కూడా విరాట్ శరీరం యొక్క విస్తార వర్ణన చేయబడింది అని చెప్పినాడు ఎనభై అంకం చూడండి విశ్వరూపాధ్యాయాలో కీ దృగు రూపం ఉదితం ఇంక్షాయం ్రహ్మాది స్తంభ పరియంతం జగద్ రూపం ఉదితం ఇత్యాహ మరి విశ్వరూపాధ్యాయము మరి పురుష సూక్తంలో పరబ్రహ్మం యొక్క విరాట్ స్వరూపాన్ని ఏ విధంగా వర్ణన ఏ విధంగా చెప్పబడింది అనంటే బ్రహ్మాది స్తంభ పర్యంతం చరాచరాత్మకమైనటువంటి సంపూర్ణ ప్రాణికోట్లనన్ని కూడా వర్ణించి ఆ సకల ప్రాణికోట్లు కూడా ఈశ్వరుని యొక్క శరీరమే ఈశ్వరుని యొక్క అవయవాలే ఈశ్వరుని యొక్క స్వరూపమే అని వర్ణించబడింది బ్రహ్మాది స్తంభ పర్యంతం చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చిన్న తృణ విశేషం వరకు లేదా చిన్న క్రిమి విశేషం వరకు సకల ప్రాణులు కూడా ఈ జగత్ వ్యాపించి ఈశ్వరుని స్వరూపమే ఉంది అన్నాడు తరువాత ఈశ సూత్ర విరాడ్ విష్ణు రుద్రేంద్ర వహ్నయ విఘ్న భైరవ మైరాల మరికాయక్ష రాక్ష విప్ర క్షత్రియ పిట్శూద్రావాస్ మృగపక్షిణ అశ్వత్వటూతాద్యా యవవ్రీతృణాదయ జల పాశాన మృత్కాష్ఠాశాకాదయ ఈశ్వరా ఏతే పూజితాయన మృుసో విరట్ స్వరూపం యొక్క వర్ణన చేస్తూ ఎవత ప్రకృతి కీమాయాతమికాంక్షాయం అంతర్యామి ప్రభుతి ఉద్ధాలకాది పర్యంతం వస్తు ప్రత్యేకం ఈశ్వరత్వేన పూజ్యత ఇహ ఈ శ్లోకత్రయన అంతర్యామి మొదలుకొని ఉద్ధాలక పర్యంతం ఉద్ధాలకం అంటే గడ్డపార అంటారు భూమిని త్రవ్వడానికి ఉపకరించున్నటువంటి కరుణం అంటారు ఆయా ప్రాంతాల్లో ఏమేమంటారో తెలియదు దాని వరకు అంటే అంతర్యామి మొదలు గడ్డపార వరకు సర్వము కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే కాబట్టి ఈ సర్వము కూడా ఈశ్వర భావం పూజింపదగినదే అంటాడు అందుకే కదా మన భారతీయులు ప్రతి కూడా పూజిస్తారు ఇప్పుడు చెప్తున్నాడు అసలు వర్ణిస్తున్నాడు విద్యారణ్య గురుదేవులు ఈశ్వరుడు అంతర్యామి సూత్రాత్మ అంటే సకల సమస్య సూక్ష్మ శరీర అభిమాని మరి సమష్టి స్థూల శరీర అభిమాను విరాట్ మరి వేద అంటే చతుర్ముఖ బ్రహ్మ విష్ణు రుద్రుడు అంటే శివుడు మరియు వహినయ వహిన్య అంటే అగ్నిదేవుడు ఉపలక్షణంగా సూర్యుడు మరియు విఘ్ననాయకుడు భైరవుడు మరి మైరాల మారిక యక్ష రాక్షస ఇత్యాది శుద్ర దేవతలు కూడా వాటిని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు కదా భైరవుడు అని మైరాల మొదలైనటువంటి యక్ష రాక్షసేవతలను కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఇక నాలుగు వర్ణాలు తీసుకోండి అంటే నాలుగు వర్ణాల వాళ్ళ లోపల కూడా ఆ పరమాత్మనే వ్యాపించి ఉన్నాడు బ్రాహ్మణుల రూప రూపంలో ఆ విరాట్ శరీరం అంటే ఈశ్వరుడే ఉన్నాడు క్షత్రియుల్లో ఈశ్వరుడే వీట అంటే వైశ్యులు ఆ రూపంలో ఈశ్వరుడే ఉన్నాడు శుద్రుల రూపంలో ఈశ్వరుడే ఉన్నాడు మరి అంటే గోవుల రూపంలో అశ్వ గుర్రముల రూపంలో మృగ మరి హరిణములు జింకలు నీళ్లు అంటారు కదా ఆ రూపంలో ఉన్నది పరమాత్మయే పక్షిణ పక్షి రూపంలో ఉన్నది పరమాత్మయే అశ్వత్ మరియు అశ్వత్థ వృక్షంను కూడా ఆరాధిస్తారు కదా మన హైందవులు అశ్వత్థ వృక్ష రూపంలో కూడా ఉన్నది పరమాత్మనే మరి వట అంటే మరిచెట్టు వట వృక్షము రూపంలో ఉన్నది పరమాత్మనే అదే విధంగా చూత చూతమంటే ఆమ్రము అంటే మామిడి ఆమ్ర చూత ఇత్యమరహ ఆమ్రము చూతము అని ఏ విధంగా చూతమంటే మామిడి చెట్టుకు అంటారు అమర కోసం చెప్తుంది రెండు డ్యాష్ నాలుగు డ్యాష్ ముప్పై మూడు ఒక చోట మన్మధుని బాణాలను వర్ణిస్తూ అక్కడ కూడా చెప్పింది ఉన్నది అరవిందమోకంచుతంచహ నీలోత్ పంచ ఐతే పంచబాణ కాహ అని చెప్పింది అరవింద పుష్పము అశోక పుష్పము సూతమంటే మామిడి పుష్పములు మరి నవమల్లి మల్లె పుష్పాలు మరియు నీలోత్పలము అంటే నీల ఇవి పంచబాణ సాయకాహ సాయకాహ అంటే బాణాలు ఎవరికి పంచబాణునికి అంటే మన్మధునికి మన్మణి బాణాలు అంటే ఈ విధంగా బాణాలను వదిలి పురుషులలో కామోద్రికమును కలిగజేస్తాడు తూతమంటే ఆమ్ర వృక్షము అని తెలుసుకోవాలి ఆ మామిడి చెట్టు కూడా ఆరాధిస్తారు అది కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే ఎవలు ఆ జవు అంటారు కదా యజ్ఞంలో వేస్తారు వ్రీహ అంటే సాధారణంగా ఈ ఒడ్లు మొదలైనటువంటి తృణాదయ గడ్డి పూసను కూడా ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా గరిక గడ్డిని తెచ్చి కూడా ఆరాధిస్తారు ఆ దర్భను కూడా యజ్ఞంలో పూజనీయంగా భావించి దాన్ని కూడా పూజిస్తారు మరియు జలమును కూడా ఆరాధిస్తారు ఈ నదులను మనం గంగా మాత గోదావరి మాత అనే ఆరాధిస్తామా లేదా కృష్ణమ్మ తల్లి కృష్ణానది అని ఈ విధంగా మనం ఆరాధిస్తాము జలమును కూడా ఈశ్వరుని స్వరూపంగా పాషాణ మరి శిలలను విగ్రహాలుగా పెట్టుకుని మనం ఆరాధిస్తూ మరి మృతిక మరి మట్టి పిల్లలను కూడా మట్టి ముద్రణ చేసి కూడా ఓలింగ రూపంలోనూ లేదా విగ్రహ రూపంలో తీర్చిదిద్ది ఆ మట్టిని కూడా ఆరాధిస్తారు మరి పృథివీ స్వయంగా మృత్తికా రూపం ఆ పృథ్వీ దేవతను కూడా మనం ఆరాధిస్తాం పృథ్వీ మాతను పూజిస్తాం గృహస్థులు నూతన గృహాన్ని నిర్మాణం చేయడానికి మొట్టమొదటి భూమి పూజన చేస్తారు వృత్తిక దేవతను పూజిస్తాము లేదా మట్టిని కూడా పూజ పూజిస్తాం ఎందుకు అని అంటే అది కూడా విరాట్ స్వరూపమే మరి కాస్త కట్టెలను కూడా మనం ఆరాధిస్తాం కట్టెలని వాళ్ళు అంటే జగన్నాథపురిలో పోయి చూడండి కట్టె విగ్రహాలే కదా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు దేవతా విగ్రహాలు ఆ కట్టెను కూడా ఆరాధిస్తాం దేవతా విగ్రహ రూపంలో తీర్చిదిద్దుకొని ఆ కట్టెలను కూడా ఆరాధిస్తాం మనం కొన్ని దండ కమండలాలు మొదలైనటువంటి ఋషులు ధరిస్తారు వాటిని కూడా ఆరాధిస్తారు వాటిని కూడా పూజ కట్టే కదా దండం మరి వాస్య అదే రంపము మొదలైనటువంటి ఏది వడ్రంగి కార్పెంటర్స్ వాళ్ళు ఉపయోగించేటువంటి ఉపకరణాలు ఉంటాయో వాస్యాదులు రంపమ్ము మొదలైనటువంటి వాటిని కూడా ఆరాధిస్తారు ఆ వడ్రంగి ఆ కార్పెంటరు పని మొదలు పెట్టడానికి మొట్టమొదలు వాటికి బొట్టు పెట్టి ఆ ఊదుపత్తి అంటే ఇట్లా చూపి దాన్ని దైవంగా భావించి మొక్కుతాడు మొక్కిన తర్వాతనే అతడు ఆ పరికరాన్ని చేపడతాడు అతడు ఒక్కడే కాదండి జీవితావృత్తిని స్వీకరించి వాళ్ళు ఆయా ఆవృత్తిని స్వీకరించి పరికరాలను అవలంబించి వాళ్ళ యొక్క కార్యాలు చేస్తారు ఆ పరికరాలను మొక్కుతారు యుద్ధాలకు ఆదాయ గడ్డపారను కూడా శ్రమజీవులు ఉంటారు కొంతమంది బావి దవ్వే వేరే వేరే త్రవ కంపెనీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు పని ఆరంభించేటప్పుడు మొట్టమొదటి గడ్డపారకు మొక్కి వాళ్ళు ఆరంభిస్తారు ఇంకా ఏమేమి కుట్లల్లో ఆ కొట్టు తెరంగానే ఆ షాపు తెరవగానే మొట్టమొదలు దీపం ముట్టించి అది చేసి ఇది ఆ ఊదుపత్తులు ముట్టించి మొత్తం ఆ ఈ విధంగా చూపుతారు ఏదేది దేవుడు కాదు చెప్పండి ఎందు గలడు అందు లేడు అని సందేహం చక్ర సర్వోపగతు ఎంత ఎందు విధకి చూచినా గలడు అని మనకు ప్రహ్లాదుడు ఆ విశ్వరూపాన్ని చూపెట్టాడా లేదా అణువణువులో కూడా పరమాత్మ ఉన్నాడని మనకు చూపెట్టాడు సర్వవ్యాపకం పరమాత్మ అని మనకు సర్వవ్యాపకత్వాన్ని చూపెడుతుంది నిదర్శనంగా ప్రహ్లాద ఉపాఖ్యానం కాబట్టి సర్వం చరాచరాత్మకం అంతా కూడా విరాట్ యొక్క స్వరూపమే ఏతే సర్వే ఈశ్వరాహ ఏవ ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపములే పూజితాహ ఇవన్నీ కూడా పూజింపదగినయే ఫలదాయన ఎవరెవరు ఏ భావన పెట్టి ఏ ఏ ఏ ఏ స్వరూపాన్ని వాళ్ళు ఆరాధిస్తారో ఆయా కామన వారి యొక్క ఆరాధన అనుసారంగా వారికి ఫలం దొరుకుతుంది యథాయథ ఉపాసతే తథాయవో భవతి అని మనకు శృతి మాత చెప్తోంది ఎవరు ఏ ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగానే ఫలాలు వాళ్ళు పొందుతారు ఏ మాం ప్రపంచంతే తాం తథైవ భజామ్యహం భగవంతుడు కూడా చెప్పాడు కదా ఎవరు ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధిస్తారో వారికి ఆయా విధంగా నేను ఫలాలను ఇస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఇవంతా కూడా ఈశ్వరుని యొక్క విరాట్ స్వరూపము అని చెప్పడం అయింది యథాయోపాసతే తమ ఫల మీ ఫలర్షాపకర్షతో పూజ పూజానుసారత యథాయ ఉపాసతే తదేవ భవతి శృతి ఏ విధంగా ఆరాధిస్తే వారు తద్రూపుల్లో అవుతారు తత్ఫలాలనే పొందుతారు ఈ విధంగా శృతి మాత చెప్తోంది తూజ తల సద్భావే ప్రమాణ మిత్యాహాయత ఇతి ఆయా రూపాలను ఆరాధించినట్లయితే మరి జీవులకు ఏమేమి ఫలాలు దొరుకుతాయి ఎట్లా దొరుకుతాయి అని అంటే దేవతల్లో కూడా సాత్విక దేవతలు ఉన్నారు రాజస్వ దేవతలు ఉన్నారు తామస దేవతలు ఉన్నారు ఈ సూత్ర విరాట్ విష్ణు రుద్రేంద్ర వాహనావయ విఘ్నేశ్వర మొదలుకొని ఇవన్నీ కూడా సాత్విక దేవతలు అని చెప్పినవి ఇక భైరవ మైరాల అవి ఏవైతే ఉన్నాయో తామస దేవతలు యక్ష రాక్షసాదులు రాజస దేవతలు అని చెప్పినవి ఉన్నాయి బలి అన్నట్టుగా దేవత ఎలా ఉంటే వాళ్ళకు ఆ ఆ సామాగ్రులు నైవేద్యం వారికి వారికి అనుసారంగా ఇస్తారు ఫలాలను కూడా ఆయా విధంగానే పొందుతారు అందుకని యథాయథ ఉపాసతే తమ్ముల ఎవరెవరు ఏ ఏ విధంగా ఆరాధిస్తున్నట్లయితే ఉపాసించినట్లయితే వారికి ఆ విధంగానే ఫలము ప్రాప్తమవుతుంది తథా తథా ఫలోత్కర్ష అపకర్ష అవుతూ పూజ పూజ అయితే మరి అన్ని కూడా విరాట్ శరీరమే కదా విరాట్ స్వరూపమే కదా మరి ఎవరిని కూడా ఆరాధించినా విరాట్ను అంతర్యామిని ఆరాధించినట్లే కదా ఈశ్వరుని ఆరాధించినట్లే కదా మరి ఫల భేదం ఎందుకు అని అంటే పూజ్య పూజలు వాళ్ళు ఎన్నుకున్నటువంటి మూర్తి విశేషం ఏదైతే ఉంటుందో స్వరూప విశేషం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు చేసేటువంటి పూజను బట్టి ఫలోత్కర్ష అపకర్ష లోపల భేదం ఉంటది ఉత్కృష్ట ఫలాలు సాత్విక దేవతల ద్వారా లభ్యమవుతాయి మరి కించిత్ తక్కువ దేవతల ద్వారా మరి నికృష్టమైనటువంటి ఫలాలు తామస దేవతల ద్వారా ప్రాప్తమవుతాయి అని చెప్తూ నన్ను సర్వేశాం ఈశ్వరు అయితే ఫలవైమ్యం కుత ఎత్తి సర్వం కూడా సర్వేశ్వరుని యొక్క అన్నప్పుడు ఫలవైస్యం ఎందుకు చెప్పండి అని ఈ విధంగా శంఖ పూజ్యనాం అనగా అధిష్టానం ఆయా విగ్రహాలు ఆ కట్టెను మృతికను విగ్రహాలుగా పెట్టుకుని ఆరాధిస్తారు కదా అయితే ఆ విగ్రహాలు అంటేనే ఆ కట్టె అంటేనే ఆ మృతి కంటేనే దేవుడు కాదు దానికి అదిష్టాన దేవత ఉంటాడు ఆ దేవత భేదాన్ని బట్టి మరి పూజనానం పూజ చేసేటువంటి అర్చనాది విధానాన్ని బట్టి అర్చనాదేనా అంచా సాత్వికాది భేదేన సాత్విక రాజస్వ తామస భేదము చేత వాళ్ళు ఆరాధించినట్లయితే వారికి ఆయా విధంగానే ఫల వైషమ్యం సాత్విక దేవతలను ఆరాధిస్తే ఉత్కృష్ట ఫలం రాజస్వ దేవతలను ఆరాధిస్తే మధ్యమ ఫలము తామస దేవతలను ఆరాధించినట్లయితే నికృష్ట ఫలం ఈ విధంగా తారతమ్య భావము చేత ఫలము ప్రావుతుంది అని చెప్పైంది తొంభై ఆరో అంకం చూడండి సాంసారిక ఫలసిద్ధి ఏవం బతుంది సరే స్వామిజీ సంసారికమైనటువంటి ఫలాలను ఇచ్చగించినటువంటి ఉపాసకులు ఆయా వారికి ఇష్టమైనటువంటి దేవతలను ఆరాధించినట్లయితే వారి ఉపాసనానుసారంగా సంసారికమైనటువంటి ఫలాలు ప్రాప్తం అవుతాయి సరే అది అట్లా ఉండని ముక్తి కష ఉపాసనాభవతి ఇది త్యా సంఖ్య మరి మోక్షము ఎవరి యొక్క ఉపాసన చేత ప్రాప్తమవుతుంది అని శంక చేశాడు జ్ఞాన వ్యతిరేక కేనాపినా భవతే త్యాహ ఇక్కడ బాగా గట్టిగా నిలబడాలి ముఖులు చెప్తున్నారు శాస్త్రములో అనేక దేవత ఆరాధనలు అది కూడా యోగ్యమే ఎందుకంటే అధికారి భేదాన్ని బట్టి శాస్త్రము ఆయా విధానాలు ఆయా విధులు నియమాలు చెప్పింది కానీ ఎవరికైతే మోక్షము కావాలనేటువంటి ఇచ్చ ముక్ష ఉంటదో వారికి మాత్రము జ్ఞానము చేత కాకుండా అన్య ఏ సాధనల చేత కూడా ప్రాప్తం కాదు మోక్ష జ్ఞానా అంటే కేవలస్ భావ కేవలం అంటే నిర్ధర్మకమైనటువంటి సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అని ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం ఉందో అది కేవల స్వరూపం నిర్ధర్మక స్వరూపం ఏ విధమైనటువంటి ధర్మాలు లేవు అటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో శుద్ధ చైతన్య స్వరూపం ప్రత్యేక భిన్న పరమాత్మ స్వరూపం దాన్ని తెలుసుకుంటేనే తప్ప ఇతర సాధనాల చేత మోక్షము కలగదు జ్ఞానాది ఏవ అన్నాడు ఏవకారం తు అని చెప్పి తు శబ్దం ఏం చేస్తుంది ఇతర సాధనాల అన్నింటిని కూడా చేస్తుంది వ్యవరు చేస్తుంది ఏ సాధన చేత కూడా మోక్షం కలగదు జ్ఞానాది ఏవ జ్ఞానం చేతనే కలుగుతుంది అని శ్రీ విద్యారాయణ గురుదేవులు చెప్తున్నాడు జ్ఞానం కంటే అన్యత్ర ఏ సాధనల చేత కూడా మోక్షం కలగదు అది జ్ఞానం చేతనే ప్రాప్తం అవుతుంది అని చెప్తున్నాడు శ్లోకం కంఠస్థం చేసుకోండి ముక్తిస్తు బ్రహ్మతత్వస్వ న్యథా స్వప్రబోధం విన నైవ స్వస్వప్నోహితేయ దృష్టాంత సహితంగా చెప్తా ఉన్నాడు సకల జీవులకు స్వప్నం అయితే అనుభవంలో ఉంది కదా ఆ స్వప్నము మంచిది పడవచ్చు చెడ్డది పడవచ్చు ఏదైనా పడవచ్చు కదాచేత్ భయానక స్వప్నమే పడింది అనుకో అందులో భయపడుతున్నాడు కేకలు వేస్తున్నాడు అరుస్తున్నాడు విక్షేపాన్ని పొందినాడు అటువంటి వానికి ఆ విక్షేపం పోవాలంటే ఆ భయం పోవాలంటే ఏం చెయ్యాలతడు స్వప్రబోధం వినా నైవ స్వస్వప్నం హీ అతే యథ తాను స్వయంగా మేల్కొననిదే ఆ స్వప్నము నివృత్తు కాదు ఏ విధంగా తాను మేల్కొన్నప్పుడే ఆ స్వప్నం ఏ విధంగా నివృత్తి అదే విధంగా ఈ జీవుడు కూడా తన స్వస్వరూపం నందు వరజాగ్రతను పొందినప్పుడే తన స్వస్వరూపం నందు జాగృతి అయినప్పుడంటే తనను స్వయంగా ప్రత్యేక అభిన్న పరమాత్మగా తెలుసుకున్నప్పుడే బ్రహ్మతత్వ జ్ఞానాదేవ బ్రహ్మతత్వం యొక్క జ్ఞానం చేతనే ముక్తి నా అన్యత వేరే ప్రకారం చేత వేరే సాధనలు కర్మలు ఉపాసనలు జపము తపము మొదలైనటువంటి ఏవి సాధనలు చెప్పబడ్డాయో దేని చేత కూడా మోక్షం కలగదు కేవలము ప్రత్యేక భిన్న పరబ్రహ్మ జ్ఞానం చేత బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం చేత మాత్రమే ముక్తి కలుగుతుంది మోక్షం కలుగుతుంది అన్యథా వేరే ప్రకారం చేత మోక్షము కలుగదు అని అనేక శ్రుతులన్నీ కూడా ఈ విషయాన్ని చెప్పినాయి జ్ఞానా దేవత కైవల్యం వృత్తి జ్ఞానాన్న ముక్తి దేవం జ్ఞాత్వ సర్వ పాశ్చాపహాని నాణ్య పంథా విద్య నాయ అని ఈ విధంగా అనేక శృతులు చెప్తున్నాయి జ్ఞానం చేతనే మోక్షము అని ఇక మనకు జగద్గురు శంకరాచార్యుల వారైతే వివేక చూడామనే సర్వ సిద్ధాంత సార సంగ్రహము మరియు ఆత్మ బోధ ప్రతి గ్రంథంలో కూడా ఏం చెప్పినాడు జ్ఞానము చేతనే మోక్షము అని చెప్పినాడు అవిరోధిత యా కర్మ నా విద్యం వినివర్తయేత్ విద్యా విద్యా తేజస్తి మిర సంఘవత్ అని అంటూ ఆత్మబోధలో శ్రీ జగద్గురు శంకరాచార్య చెప్తారు కర్మ ఉపాసన ఏదైతే ఉందో అది అవిద్య రూపమే ఉంది కర్మ అంటే అవిద్యనే ఉపాసన అంటే అవిద్యనే అందుకని అవిద్య అవిద్యను ఎలా నాశనం చేస్తాది తనను తాను ఎలా నాశనం చేసుకుంటాడు అందుకని కర్మ చేత మోక్షము కలగదు నకించి కర్మ కోటి బిహి వస్తు విచారేణ అని చెప్పింది వస్తుశుద్ధి అంటే సుస్వరూపం ప్రాప్తి మోక్షము అనేది విచారేణ విచార జాయితే జ్ఞానం జ్ఞానం చేతనే కలుగుతుంది కాని నకించుత్ కర్మ కోటి కర్మలు చేసినా గాని ఉపాసనలు చేసినా గాని మోక్షం మాత్రము కలగదు మరి దీని చేత కలుగుతుంది విద్యా విద్య నిహంతివ విద్య అంటే జ్ఞానము ఏ జ్ఞానము బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం చేత అవిద్య నివృత్తం అవుతుంది అవిద్యకు విరోధి ఎవరు అని అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానము అది విరోధి ఉన్నాయి ఏ విధంగా తేజస్తిమిర సంఘవత్ తేజం అంటే ప్రకాశము అంధకారానికి ఏ విధంగా విరోధియో ప్రకాశం ఉదయించినంత మాత్రం చేతనే ఏ విధంగా అంధకారం పలాయనం చిత్తకిస్తుందో ఆ విధంగా జ్ఞానోదయం కలుగుట తోడనే అజ్ఞానము పలాయనం అవుతుంది అందుకని ముక్తిస్తు బ్రహ్మతత్వస్థ జ్ఞానాదేవ మోక్షం అనేది బ్రహ్మతత్వ జ్ఞానం చేత తప్ప నచ వేరే సాధనల చేత మోక్షం కలగదు అజ్ఞానస్య నివృత్తిస్తూ జ్ఞానేన కర్మ నా అవిరోధిత కర్మ నైవ జ్ఞానస్య బాధకం ఇప్పుడు కర్మ ఉపాసనలు చేత నేను మోక్షం పొందుతానంటే మాత్రం కుదరదు అది అవిద్యకు అవిరోధి ఉన్నది అజ్ఞానానికి అవిరోధి ఉన్నది కర్మ ఉపాసన మొదలైన అజ్ఞానానికి బాధకములు కావు కర్మలు ఉపాసనలు మరి ఎట్లా అజ్ఞాన నాశనం అవుతుంది అజ్ఞాన నివృత్తిస్తూ జ్ఞానేవ కర్మణ జ్ఞానేనైవ అజ్ఞాన నివృత్తిస్తూ జ్ఞానం చేతనే అజ్ఞానం యొక్క నివృత్తి అవుతుంది కర్మణ అని నా కర్మ నాన్న ప్రజయ త్యాగే నాకేనామృతత్వం మనసు అనంటూ కూడా అక్కడ కూడా జ్ఞాన దేవతలేం అని చెప్పింది తస్మాత్ అయి జ్ఞానం సంపాదీ ఆత్మానాత్మ వివేకేనా జ్ఞానం సిద్ధ్యతి నాణ్య సరే స్వామిజీ మరి ఆ జ్ఞానాన్ని మేము విధంగా సంపాదించుకోవాలి అని ఒకవేళ ఆచార్యులను ప్రశ్నిస్తే ఆచార్యులు సమాధానమిచ్చినాడు అజ్ఞాన విచిత్ ఆత్మ అనాత్మ వివేకేన జ్ఞానం సంపాదయ్యే ఆత్మానాత్మల యొక్క వివేకం విచారణ చేస్తేనే కానీ జ్ఞానం ప్రాప్తమవుతుంది కాబట్టి వివేకము చేసి విచారణ చేసి ఎవరి విచారణ ఆత్మ అనాత్మ యొక్క విచారణ చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సుదీహి అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆత్మానాత్మ వివేక వినా ఆత్మనాత్మ వివేకం లేకుండా జ్ఞానము కలగదు ఎందుకు విచార జాయితే జ్ఞానం విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది విచారం చేయకుండా జ్ఞానం కలగదు జ్ఞానం చేతనే అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షము సిద్ధిస్తుంది ఇదే విషయాన్ని బ్రహ్మ సూత్రంలో కూడా అడుగు అడుగున చెప్తారు నచ్చ మిథ్యా జ్ఞాన సమయ జ్ఞానాది నివృత్తి రస్తి బ్రహ్మ సూత్రం రెండు మూడు ముప్పై మిథ్యా జ్ఞాన సమ్య జ్ఞానాది అన్యత్ర నా నివృత్తి అస్తి అన్నాడు మిథ్యా అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ అజ్ఞానం కూడా వాస్తవమ్మ అంటే మిథ్య మిథ్య అజ్ఞానం యొక్క నివృత్తి ఎలా కలుగుతుంది అంటే సమ్య జ్ఞానం చేత నివృత్తి అవుతుంది నా అన్యత ఇంకా వేరే ప్రకారం చేత కలగదు అప్పుడే మోక్షం కలుగుతుంది మోక్షం కలిగిన ఇక ఇంత దగ్గర ఏదైతే బంధం యొక్క ప్రతీతి ఉండేనో సంసారం యొక్క ప్రతీతి ఉండేనో అది అస్తంగతమైపోతుంది మయమైపోతుంది అదృశ్యమైపోతుంది యథా స్వప్నపురం శాంతం నజానే కాసు గచ్చతి శాంతం తథా జగ నజానే కోసు గచ్చతి స్వప్న ప్రపంచం ను ఏ విధంగా తర్వాత అది అదృశ్యమైపోతుందో అది ఎక్కడ పోయింది తెలియదు తెలిసిన తర్వాత స్వప్నం లేకుండా పోయింది అది ఎక్కడ పోయింది ఫలానా చోటికి పోయింది అని దాని అట్లా చెప్పగలరా నజా నేక్వాసు గచ్చతి అది ఎక్కడ పోయిందో తెలియదు అట్లే ఏ విధంగా స్వప్నం నుండి లేసిన తర్వాత స్వప్నము ఎక్కడ పోయిందో తెలియదో అప్పుడు ప్రశాంతుడైతాడు స్వప్నములో అనేక భయానకమైనటువంటి వృక్షాలను చూసి భయపడుతుండే కంపిస్తుండే ఏడుస్తుండే దుఃఖిస్తుండే హాహాకారాలు చేస్తుండే అదంతా కూడా నివృత్సమై ప్రశాంతతను పొందుతాడు ఎప్పుడు మేల్కొన్న పిదప స్వప్నం ఎక్కడ పోయింది కాసు గచ్చేతి ఎక్కడ పోయిందో తెలియదు అదే విధంగా ఈ జగదృశ్యం కూడా స్వస్వరూప జ్ఞానం కలిగినప్పుడు తన స్వస్వరూపం మేల్కొన్నప్పుడు ఈ జగదృశ్యం అంతా కూడా శాంతిస్తుంది నజానే కోస ఎక్కడ పోయిందో తెలియదు ఈ ప్రపంచం ఇటువంటి స్థితి ఏర్పడుతుంది ఎప్పుడు జ్ఞానాన్ని పొందినప్పుడు జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానాన్ని పొందినప్పుడు ఇంకా వేరే సాధనల చేత మనకు ముక్తి కలిగేది కాదు ఒకవేళ వేరే సాధనను అవలంబించినతే ఏమైతే స్వామిజీ అవి కూడా శాస్త్రంలోనే చెప్పినవి ఉన్నాయి కదా అని అంటే ఉపాసనలను కర్మలను గనక ఆశ్రయించినట్లయితే మోసపోతావు సుమా అంటారు అని శ్రీ సురేశ్వరాచారులు బృదర్ణిక వార్తకంలో నాలుగు డ్యాసు నాలుగు డ్యాస్ ఏడు వందల డెబ్బై ఏడు శ్లోకంలో చెప్తాడు భావనాజం ఫలం సుతు విజ్ఞేయం పన్యస్త్రీ సంగతం యథ అన్నాడు చూడు భావనాజం అంటే ఉపాసన ఏదైతే ఉంటుందో అది భావన చేతనే కలుగుతుంది కదా మా మానసికమైనటువంటి క్రియ కదా అంటే ఆ భావనాజం అంటే భావన చేత ఉపాసన ఏదైతే చేస్తామో ఆ ఉపాసనా ఫలము ఏదైతే ఉంటుందో అది మోక్షము కాదు నాయన అంటాడు నువ్వు ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత లోకాన్ని పొందుతావు అంతేగాని మోక్షాన్ని మాత్రం పొందవు ఇక కర్మ చేస్తే ఆ ఏ ఫలాన్ని అపేక్షించి కర్మ చేస్తే ఆ ఫలాన్ని పొందుతావు ఇహలో ఒక సంబంధమైనది కావచ్చు పరలో ఒక సంబంధమైనది కావచ్చు దొరగాది భోగాలు కావచ్చు లేదా అయిక ఫలాలు కావచ్చు ఏవైనా ఉండుగాక నువ్వు ఏ ఫలాన్ని అపేక్షించి కర్మ చేస్తావో ఆ కర్మకు ఆ ఫలమే లభిస్తుంది మోక్షం మాత్రము దొరకదు పైగా ఈ కర్మలను ఉపాసనలను నమ్ముకున్నట్లయితే మోసపోతావు సుమా అన్నాడు మోక్షమైతే దొరకదు కాని పిరుగా ఉంటా మోసపోతావు ఏ విధంగా అంటే పణ్య స్త్రీ సంగతం యథ అన్నాడు పణ్య అంటే డబ్బుకు దొరికే స్త్రీలు ఉంటారు కదా వేష్యలు ఆ వేష్యలను నమ్ముకుంటే జీవుడు బాగుపడతాడా చెప్పండి మోసపోతాడు ఇల్లు గుళ్ళవుతుంది శరీరం నష్టమైపోతుంది ఎందుకంటే అనేకమైనటువంటి రోగాలు ఉంటాయి ఆ వేశ్య స్త్రీ అందు కదా ఒక్క పురుషంతో సంబంధం చేస్తుందా అనేక పురుషులతో సంబంధం చేస్తుంది మరి అనేక పురుషులతో సంబంధం చేసినప్పుడు అనేక రోగాలు ప్రాప్తం అవుతాయి ఆ రోగాల పుట్టలో వీడు గనక చేరినట్లయితే వీడు కూడా పతనమైపోతాడు అటు శరీరం నష్టమైపోతుంది ధనం కూడా సంపూర్ణంగా కాజేస్తుంది ఆ విషయ పూర్తిగా ఆస్తులు ఐశ్వర్యాలన్నీ లాగేసి వాడిని బిచ్చగాన్ని చేసి శిక్షణ చేసి రోడ్డు మీద పడేస్తుంది మరియు సమాజంలో పరపతి పోతుంది వీడు వేష లోడయి సంపూర్ణంగా సర్వస్వాన్ని కోల్పోయినాడు అనేటువంటి అపవాదము వస్తుంది ఆరోగ్యం పాడవుతుంది ఆస్తి ఐశ్వర్యాలు పోతాయి చూడు మోసపోయాడా లేదా అదే విధంగా కర్మలను ఉపాసనలను ఆశ్రయించినట్లయితే మోసపోతావు సుమా అంటాడు ఎందుకంటే తన సుస్వరూపం నుంచి చుతుడైపోతాడు తన స్వరూపాన్ని పొందలేడు మోక్షాన్ని పొందలేడు మరి ఉంటా జననమైన రూప సంసారానికి గురైపోతాడు ఇంకేమున్నది జీవుని గతి ఏం గతి అదో గతి అందుకని జ్ఞానం తప్ప అన్య సాధనాలు ఏవి కూడా మోక్షం మనకు ఉపయుక్తంలో కావు కావున ముక్తిష్ఠ బ్రహ్మ త్ఞానాదేవ నచ్చ అని భగవంతుడు శ్రీ విద్యారాణి గురుదేవులు ఇక్కడ మనకు సెలవిచ్చారు అందుకని ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మోక్షులు ఇంకా ఏమేమో చేస్తాము ఏమో సాధిస్తామని మాత్రం ప్రపంచంలోకి వెళ్ళద్దు కేవలం ఆత్మచింతన తప్ప మరొకటి మనకు లక్ష్యము ఉండొద్దు ఎల్లప్పుడూ ఆత్మచింతన చేస్తూ ఉండాలి ఆ సుక్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతవసరం కంచమాదే నా మన గపి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు సద్గురు సత్శాస్త్రం ప్రాప్తమైంది మొదలు జ్ఞానం కలిగేంత వరకు ఎల్లప్పుడు కూడా ఆత్మచింతనలోనే కాలాన్ని వ్యతీతం చెయ్యాలి వేదాంత చింతయా కాలం నయేద్ వేదాంత చింతనం చేతనే కాలాన్ని గడపాలి గాని అన్య చింతన చేయొద్దు అనాత్మ చింతనం తెక్త కస్మలం దుఃఖ కారణం చింత ఆత్మానమానంద రూపం ముక్తి కారణం అని అంటూ ఆచార్యులు చెప్తారు అనాత్మ చింతనం తెక్త అనాత్మ చింతనను వదిలిపెట్టి అన్నాడు ఎందుకు కస్మలం దుఃఖ కారణం అన్నాడు అది చాలా పాపభూయిష్టమైనటువంటిది దుఃఖానికి కారణమైనటువంటిది అనాత్మ చింతన అందుకని దాన్ని వదిలిపెట్టు మరి ఏం చేయాలి స్వామిజీ ఆత్మానం చింతయా ఆత్మను గురించి చింతన చేయి ఆత్మచింతన చేస్తే ఏం ప్రాప్తం అవుతుంది మాకు ఫలం ఏమిటి అంటే ఏ ముక్తి కారణం ఏది మోక్షానికి కారణం అవుతుందో ఆత్మచింతన అటువంటి ఆత్మచింతన చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది నువ్వు ముక్తుడౌక అని చెప్పినాడు అందుకని ద్యా నావసరం కించిత్ కామాదీనం మన గి కామ లోభ మోహ మద మరి ఏదైతే ఆసు సంపత్తి ఉన్నదో అదంతటిని కూడా వదిలిపెట్టి దైవీ సంపత్తిని ఆశ్రయించి ఈ కామాదులకు ఎత్కించదు కూడా అవసరం ఇయొద్దు అంటాడు అవకాశం ఇయొద్దు ఆ విధంగా నిత్య నిరంతర ఆదరణీయంగా మనము ఆత్మచింతన చేస్తూ ఉండాలి సత్ దీర్ఘకాల నిరంతరి అయిన సత్కార అని పతంజలి భగవాన్ ప్రకారంగా దీర్ఘకాలంగా చేయాలి ఏదో కొన్ని రోజులు చేస్తే మాకు మోక్షం కలుగుతుందా అని ఆ విధంగా భ్రమ చెందకండి ఇప్పుడు చెప్పుకున్నాం కదా నిద్రలేచింది మొదలు పడుకునేంత వరకు సద్గురు సత్ శాస్త్రాలు లభించే మొదలు జ్ఞానం కలిగేంత వరకు ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది మరణకాలంలో కలుగుతుందా మరుజన్మలో కలుగుతుందా అది మేమే సాధనల మీద అవలంబితమై ఉంటుంది అందుకని జ్ఞానం కలిగేంత వరకు విచారాన్ని వదలకూడదు ఏ విధంగా విచారించినట్లయితే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది ఏ విధంగా అంటే స్వప్రబోధం వినానైవ సుస్వప్నం హీయతే తాను నిద్ర నుండి మేల్కొననిదే స్వప్నికమైనటువంటి దుఃఖము నివృత్తి కాదు అందుకని ముక్తికి ఏకైక సాధనము జ్ఞానం ఒకటి ఒకటి సాధనలు ఉపయుక్తములు కావు ముప్పై ఎనిమిదవ అంకము తృష్టాంత మహా స్వప్న బోధమితి అన్నాడు ఏ విధంగా స్వప్న నుండి మేల్కొన్న వానికి స్వప్న భీతి నివృత్తి అదే విధంగా సస్వరూపము నుండి మేల్కొన్నటువంటి వాడు ముక్తిని పొందాడు ఈ అజ్ఞానం అనేటువంటి అజ్ఞాన కార్యమైన దేహాదిక ప్రపంచం అనేటువంటి బంధం నుండి విముక్తుడౌతాడు పంతొమ్మిది వందల అంకం చూడండి స్వజాగరణ స్వ నిద్రా కల్పిత స్వప్న యథా నివర్త త్రహ్మతత్వ జ్ఞానం అంతరేనా తల్పిత స్వ సంసారో నా నివర్తతే ఇది భావ ఆ శ్లోకాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నాడు రామకృష్ణ వారు స్వజాగరణ అంతరేనా తాను స్వయంగా జాగృతి కాకుండా మేల్కొనకుండా స్వ నిద్రా కల్పిత స్వప్న తన స్వ నిద్ర చేత కల్పింపబడినటువంటి స్వప్నం ఏదైతే ఉందో అది నివృత్తి కాదు తాను స్వయంగా మేల్కొననేదే తన నిద్రాకల్పితమైనటువంటి స్వప్నము నివృత్తి కాదు తదే విధంగా బ్రహ్మతత్వ జ్ఞానం అంతరేనా బ్రహ్మతత్వ జ్ఞానాన్ని పొందకుండా బ్రహ్మతత్వం బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపం తత్వం అనంటే యథార్థ స్వరూపం తది సర్వనామ సర్వంచ బ్రహ్మ బ్రహ్మన యథాత్మం బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోకుండా తది అజ్ఞాన కల్పిత ఆ జీవన్ యొక్క స్వ అజ్ఞాన స్వ సంసారం ఏదైతే ఉందో అది నివర్తించదు అందుకని తన అజ్ఞానం పోవాలంటే తన సంసారం నివృత్తి కావాలంటే తానే స్వయంగా జ్ఞానాన్ని పొందాలి బ్రహ్మలో పడకండి భర్త జ్ఞానాన్ని పొందితే భార్యకు ముక్తి వస్తుంది అని శాస్త్రాన్ని చెప్పింది ఉన్నది అది వ్యవహారిక శాస్త్రం మోసం నమ్మకండి ఎందుకంటే భర్త భోజనం చేస్తే భార్య భోజన భోజనం చేయకుండా నడుస్తుందా చెప్పండి భార్య భోజనం చేస్తుందా లేదా చేస్తుందా లేదా చేస్తుంది కదా మరి మరి భర్త విజ్ఞానం కలిగితే భార్య కూడా ముక్తి వస్తుందంటే మరి భర్త భోజనం చేస్తే భార్య కూడా తృప్తి కలగాలి అవుతుందా అవుతలేదు కదా అందుకని మోసం మాటలు అవన్నీ సరే అవన్నీ ఎందుకు చెప్పింది ఉన్నది అట్లా వ్యవహారిక శాస్త్రంలో పతి ఏ దైవంబాని పతివ్రతరాలని భావించి తిరిగిందే ఆడది అని చెప్పింది ఉన్నది భర్తయ్య చెప్పి పతివ్రత స్త్రీ అతన్ని ఆరాధించినట్లయితే ఆమెకు ముక్తి లభిస్తుంది అని ఎందుకు చెప్పింది సమాజంలో సభ్యతగా మర్యాదగా గౌరవంగా బ్రతకాలంటే భర్తనే ఆరాధించాలి భర్త తప్ప అన్య పురుషుని ముఖం చూడకూడదు అది అనర్థానికి హేతు అవుతుంది అని చెప్పింది ఎందుకంటే ధర్మం క్షీణిస్తుంది కదా అందుకోసం చెప్పింది లేదు వ్యవహారిక శాస్త్రం లేదు జ్ఞానం కలిగితే భార్య జ్ఞానం కలుగుతుంది అని మాత్రం భ్రమలో పడకండి ఎవరికి వారే తత్వాన్ని తెలుసుకొని ముక్తులు కావాల్సిందే అందుకని స్వ అజ్ఞానం పోవాలంటే స్వయంగా తానే జ్ఞానాన్ని పొందాలి అప్పుడే స్వ సంసారో నివర్తతే తన స్వ సంసారం అంటే తనకు కలిగినటువంటి దేహాదిక బంధం ఏదైతే ఉందో సంసారం ఏదైతే ఉందో అది నివృత్తి అవుతుంది వేరే ఉపాయం చేత కాదు అని చెప్పినాడు రెండు శ్లోకం పూర్తి ఇప్పుడు రెండు శ్లోకానికి అవతారిక నన్ను ద్వైత నివృత్తి లక్షణ యాహ ముక్తే తత్వబోధ సాధ్యత్వ అభిధానం అనుపన్నం నివర్త ద్వైత్య స్వప్నతుల్యత అభావాల్యం అవ్వండి అభితత్వం అద్వితీయ శంకాకారుడు ఏమంటాడు అంటే స్వామిజీ స్వప్న దృష్టాంతాన్నిచ్చి స్వప్నం నుండి మేల్కొన్న వానికి స్వప్న నివృత్తి అయినట్టు స్వస్వరూపం నందు వానికి అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం కలిగినటువంటి వానికి అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షం కలుగుతుంది ఏ విధంగా అంటే స్వప్నం నుంచి మెల్కొన్న వానికి స్వప్న నివృత్తి వలె అని మరి దృష్టాంత రూపంలో ఏదైతే చెప్పి బ్రహ్మజ్ఞానం చేత మోక్షం కలుగుతుంది మీరు అంటున్నారో అది అనుప అది అనుపన్నం అవుతుంది అసంభవం ఆ విధంగా చెప్పుట అయుక్తము స్వప్న దృష్టాంతం భలే ఇచ్చార్ బాగుంది అదే సర్వలోక ప్రసిద్ధం ఉన్నది స్వప్నం నుంచి మేల్కొనే వారికి స్వప్న భయం నివృత్తి అవుతుంది అందరికీ అనుభవ అదే విధంగా బ్రహ్మజ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని మాకు ఏదైతే ఇచ్చి చెప్తున్నారో అది మాత్రం కుదరదు ఎందుకంటే ఈ ద్వైత ప్రపంచము స్వప్నం వంటిది కాదు కదా స్వప్నం నుండి లేచిన తర్వాత స్వప్నం నివృత్తి అవుతుంది ఈ ప్రపంచం ఏడానికి వృత్తి అవుతుంది నిన్నదే ఇయ్యాల కనపడుతుంది ఇవాళ అడితే రేపు కనపడుతుంది రేపు అడితే ఇల్లుండి కనపడుతుంది మా తాత ముత్తాతల నుంచి అనాదికాల నుంచి ఇదే ప్రపంచం ఉన్నది ఇదే భూమి ఇదే భూమి పుట్ల ఇల్లు వాకిలి అంతా ఇదే ఉంది స్వప్నం లాగా అందువల్ల ఈ ద్వైత ప్రపంచం స్వప్నం కాదు కావున స్వప్న దృష్టి అంతా జ్ఞానం చేత మోక్షం కలుగుతుందని మీరు చెప్పారు కదా అది అనుపన్నం అది అనుపన్నం అవుతుంది అయుక్తం అని అనే విధంగా శంక చేస్తే అయ్యా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం వంటిదే స్వప్నానికి దీనికి ఏమీ వ్యత్యాసం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే అవా అన్యతాగ్రహణ రూపత్వేనా అన్నాడు అన్యతాగ్రహణ రూపత్వం చేత ఏ విధంగా స్వప్నంలో తాను స్వయంగా ఒక్కడే అయి ఉండి ఆ ఒక్కడే అనేక రూపాలుగా గోచరిస్తున్నాడు చెట్టు పుట్ట గట్టు నది పర్వతం పశు పక్షి మొదలైనటువంటి మనుష్యాది రూపంలో అనేక రూపములుగా అయి కనపడుతున్నాడా లేదా తాను ఉన్నాడెట్లా స్వయంగా స్వయం ప్రకాశం అయ్యే సచిదానంద రూపం చేత తాను ఉన్నాడు అటువంటి వాడు స్వప్నాన్ని చూస్తూ అనేక విక్షేపాలను పొందుతాడు భయానికి గురైతాడు విపరీతంగా దర్శనం చేసుకుంటాడు తనకు ఆకారాలు ఉన్నాయా ఏమి ఆకారం లేదే కానీ అనేక ఆకారాలుగా కనపడుతున్నాడు తనలో దుఃఖం లేదు కానీ దుఃఖాన్ని పొందుతున్నాడు ఏ విపత్తులు లేవు ఏ ఉపద్రవాలు లేవు తన ఆయన అనేక ఉపద్రవాలకు గురవుతున్నాడు స్వప్నంలో ఇదంతా విపరీత గ్రహణ కాదా గ్రహణం అంటే జ్ఞానము విపరీత జ్ఞానాన్ని పొందుతున్నాడు అక్కడ ఆ విపరీత జ్ఞానాన్ని పొందుట ఏ విధంగా స్వప్నంలో ఉందో అదే విధంగా అదే ఈ కూడా ఉంది కదా తాను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు నిరాకారుడు నిర్గుణుడు ఆనందరూపుడు అవి కూడా దేహాదిక ప్రపంచాన్ని సృష్టించుకొని ఈ శరీరమే నేను అంటున్నాడు ఇంకా ఈ శరీరాన్ని పురస్కరించుకొని శరీరానికి సంబంధించినటువంటి అనేక ధర్మాలను తన మీద ఆరోపించుకొని నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రువుని వేష్ణ్ణి శూద్రుణ్ణి బ్రహ్మచారిని గృహస్తుని వానప్రస్తుని సన్యాసిని బాలు మరియు యువకుణ్ణి వృద్ధుణ్ణి అని ఈ విధంగా అనేక రకాలుగా స్త్రీ పుం భేదం చేత ఇంత ప్రపంచాన్ని ఆరోపించుకుంటున్నాడు చూడు ఇదంతా అన్యతా గ్రహణం కాదా తనలో ఇవన్నీ ఉన్నాయా తను ఒక రకంగా ఉంటే అన్య రూపం చేత ఆరోపించుకొని భావించుకొని దుఃఖానికి గురవుతున్నాడా లేదా అతస్మిన్ తద్బుద్ది అన్యతాగ్రహణం ఉన్నది కాబట్టి ఈ అన్యతాగ్రహణ రూపత్వేనా స్వప్న జాగ్రత్త యోహ సామ్యత్వం సిద్ధ్యతి స్వప్న జాగ్రత్తలకు ఈ అన్యతాగ్రహణ రూపం చేత సామ్యత సిద్ధిస్తుంది అందుకని స్వప్నతుల్యం అన్నాం మేము తప్పేముంది స్వప్న తుల్యత్వం వస్తేవా స్వప్నతుల్యత్వం ఈ ప్రపంచానికి ఉంది అన్యతాగ్రహణ రూపం చేత నేను చెప్పడం లేదని ఆయన శృతి మాత చెప్తుంది విను నృసిము ఉత్తర తాపన యూపన షత్తు ఒకటి దేశ నాలుగవ ఖండం త్రయం ఏతత్ త్రయం అంటే జాగ్రత్త స్వప్న సుశుక్తి మనకు రోజు ప్రతి రోజు మూడవస్థలు ఏవైతే ప్రాప్తమవుతాయో ఈ మూడవస్థల్లో స్వప్నం ఒకటి మిగితాయి స్వప్నము అంటే భిన్నములు జాగ్రత్త మరియు సుశుప్తి కానీ శృతి చెప్తుంది మూడు స్వప్నములే అని చెప్తుంది మూడు స్వప్నాలే త్రయం సుషుప్తం స్వప్న మాయా మాత్రం సుషుప్తి స్వప్నము జాగ్రత్త ఈ మూడు కూడా స్వప్నములే మాయాత్రములు ఉన్నాయి అని ఈ విధంగా చెప్పింది ఉన్నది ఉత్తర తాపం ఉపనిషత్తు మరియు తస్య త్రయ అవసత త్రయ స్వప్నా ఇది ఐతరి ఉపనిషత్తు ఒకటి డాష్ మూడు డాష్ పన్నెండు త్రయ అవశత త్రయ ఈ మూడు అవస్థలు ఏవైతే మూడు స్వప్నములే అని చెప్పింది ఉన్నది మరియు యథాగృహత స్వప్న ఇది మాండుక్య కారిక స్వప్నంలో అన్యతాగ్రహణాన్ని ఏ విధంగా పొందుతున్నాడో అదే విధంగా జాగ్రత్తలో కూడా అన్యతాగ్రహణాన్ని పొందుతున్న ఇది స్వప్నతుల్యమే అని కూడా మాండుక్య కారిక మాండనిషత్తు కూడా చెప్తోంది కారికల్లో గోడ పదాచారులు స్పష్టంగా చెప్పినాడు అందువల్ల ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న తుల్యమే కాబట్టి స్వప్నం నుండి మేల్కొన్న వానికి స్వప్నం ఏ విధంగా నివృత్తి అట్లా స్వస్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం వలె నివృత్తి అవుతుంది అని మేము చెప్పినాము ఇందులో అతిశయక్తి ఏమీ సత్యమే ఉంది అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అద్వితీయ బ్రహ్మ తత్వే స్వప్నోయఖిలం జగత్ ఈశ జీవాది రూపేణ చేతనా అచేతనాత్మకం ఈశ జీవాది రూపేణ చేతనచేతనాత్మకం ఈశ్వర రూపంలో జీవ రూపంలో ఈ చేతనము అచేతనాత్మకం అనేటువంటి అఖిలం జగత్ సంపూర్ణ జగత్ అంతా కూడా ఆయన అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నహ అద్వితీయ బ్రహ్మతత్వం యొక్క అపక్ష చేత ఇదంతా కూడా ఈశ్వరుడు కూడా స్వప్నంలోనే వస్తాడు జీవుడు కూడా స్వప్నంలోనే వస్తాడు వాళ్ళు కూడా కల్పితమే కదా ఉన్నర శ్లోకంలో చెప్తాడు జీవేశ్వరుడు కూడా కల్పితమే అన్నప్పుడు వాళ్ళు ఎట్లా సత్యమవుతారు వాళ్ళు కూడా స్వప్నంలోనే గణనవుతారు అందుకని ఈశ జీవాది రూపేణ చేతనచేతనాత్మకం అఖిలం జగత్ ఈశ్వరుడు జీవుడు మొదలుకొని సంపూర్ణ చేతనచేతనాత్మకం అనేటువంటి జగత్ అంతా కూడా అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్న అద్వితీయ బ్రహ్మతత్వం స్వప్నం వంటిది అంటాడు మూడో అంకం చూడండి ఈశ జీవాది రూపేణ వర్తమానం చేతన చేతనాత్మకం ఏదిలం అయం అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్న ఇది యోజన జీవేశ్వరాది రూపం చేత సంపూర్ణ చేతన చేతనాత్మకమైన జగత్ అంతా కూడా అద్వితీయ బ్రహ్మతత్వం నన్ను స్వప్నం వంటిదే అని ఈ విధంగా తెలుసుకోవాలి ఇక ఈ జీవేశ్వరుడు కూడా కనిపితమే వారు కూడా స్వప్నం వంటి వారే అని చెప్తూ తర్వాత శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తారు ఆ విషయం క్రమంగా రేపటి తెలుసుకుందాం హరి ఓంచవతు సహనక్ సహ వీర్యం వహై తేజస్వి నావీ తమస్ మా విద్విషావహి Om shante shante shante